కళ్ళప్రపూర్ణ వింజమూరి అనసూయాదేవి గారి గతానికి స్వాగతం పుస్తకంలో పదహారో చాప్టర్ ఆల్బంధం మద్రాసు ఆల్ ఇండియా రేడియోతో అరవై సంవత్సరాల అనుబంధం నాది ఆల్ ఇండియా రేడియో నా పుట్టిల్లు లాంటిది నన్ను రేడియో ఆడవడుచు అనేవారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది ఫిబ్రవరి ఇరవయో తేదీన లో ఆల్ ఇండియా రేడియో స్టేషన్ నెలకొల్పినప్పట్నుంచి నాకు రేడియోతో సన్నిహిత సంబంధం ఏర్పడింది మద్రాసు రేడియోకి ఏడు స్వర్ణోత్సవం అంటే అది నాకు రేడియోకి ఉన్న అనుబంధానికి కూడా స్వర్ణోత్సవం అన్నమాట రేడియోలో నా అనుభవాలు చిరస్మరణీయమైనవి నవరసభరితమైనవి అవి జ్ఞాపకం చేసుకుంటూ నలుగురికి చెప్తూ ఆనందిస్తూ ఉంటాను ఆ మధుర స్మృతులు మీకూ చెప్పాలని ఉంది ఆ రోజుల్లో అంటే పంతొమ్మిది వందల ఆల్ ఇండియా రేడియో స్టేషన్ ఎగ్మూర్ మార్షల్స్ రోడ్లో ఉండేది పెద్ద ఆవరణ లోపల చెట్ల గుంపుల మధ్య ఒక ప్రశాంత ఆశ్రమంలాగా ఉండేది ఆనాటి పరంజ్యోతి శాస్త్రి గోపాలన్ గార్ల వంటి సమర్థులైన స్టేషన్ డైరెక్టర్లు ఎన్ఎస్ మూర్తి ఆచంట జానకీరామ్ డాక్టర్ అయ్యంగారి వీరభద్రారావు వంటి ప్రతిభాశాలురైన ప్రోగ్రాం డైరెక్టర్లు ఎంతో సంస్కారం కలవారే కాక సాహితీపరులు కళాప్రియులు రసికులు మంచి అడ్మినిస్ట్రేటర్స్ కూడా ఈ త్రిమూర్తుల పరీక్ష ధాటికి తట్టుకొని నెగ్గి నిలబడిన అనసూయన్నేను ఆఫీసర్ల హోదాలున్నా వాళ్ళెవ్వరికీ టెక్కులేదు మా కుటుంబానికి అత్యంత సన్నిహితులు వీరు ప్రోగ్రాముల్లో పాల్గొనే కళాకారులతోనూ హెచ్చుతగ్గులు అరమరికలు లేకుండా కలసిమెలసి తిరుగుతూ ప్రోత్సహిస్తూ ఉత్సాహపరుస్తూ ప్రోగ్రాములు జయప్రదంగా జరిపిస్తుండేవారు అందరికంటే ఆచంట జానకీరామ్ గారు ఎక్కువ సోషల్గా పాపులర్గా ఉండేవారు ఒక మంచి సంగీత సంగీతనాటికకు పాటలు కంపోజ్ చేసే రోజున ఆ మ్యూజిక్ కంపోజర్కి అందులో పాల్గొనే మిగిలిన ఆర్టిస్టులందరికీ ఏ వుడ్లాండ్స్లోనూ భోజనాలు తప్పు ఇలాగా వాళ్ళని మంచి మూడ్లో పెట్టి మంచి రిజల్ట్స్ రప్పించేవారు ఒక్కొక్కప్పుడు రిహర్సల్సు రాత్రి వరకు జరిగేవి అలాగే ఏమాత్రం లేటైనా అందరికీ రేడియో ఆవర్లలోనే భోజనాలు ఏర్పాటు చేసేవారు తరువాత ఆర్టిస్టులను రేడియో కార్లలో ఇళ్లకు పంపేవారు కలిసిగొట్టుతనము రేడియో అధికారులే కనబరుస్తుండడం వల్ల ఆనాటి ఆల్ ఇండియా రేడియో ఏ భేదాలు లేని ఉమ్మడి కుటుంబంలాగా మేమంతా ఆ కుటుంబ సభ్యుల్లాగా అనిపించేది ఆ వాతావరణం నిత్య కళ్యాణం పచ్చ తోరణంలా ఉండేది ముద్దుకృష్ణ గారు రాసిన అనార్కలి మద్రాసు రేడియో స్టేషన్ నుంచి ప్రసారమైన మొదటి తెలుగు నాటిక నాటికకు ప్రోలోగు ఎపిలోగు పాటలు రారమ్మ రారమ్మా మందారమా రక్తకర వీరమా పోయినది దానిమ్మ పువ్వు తీయ తీయ్యదనాల ప్రోవు నా మేనమామ దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు రాశారు ఈ పాటల్ని ఆ పాటలకు సంగీతం కూర్చి సోలోలుగా పాడింది నేను అది నా రేడియో ప్రవేశం ఏ ముహూర్తాన రేడియోలో అడుగుపెట్టానో కాని ఆనాటి నుంచి నేటి వరకు ఆ పెంపొందుతూనే ఉంది మొదటినుంచీ నేను మద్రాసు రేడియో స్టేషన్లో ఏ గ్రేడ్ ఆర్టిస్టుని ఏ గ్రేడ్ మ్యూజిక్ కంపోజర్ని కూడా సదరన్ రీజియన్ అంతటికి మరియు ఆల్ ఇండియా రేడియో లైట్ మ్యూజిక్ అడిషన్ బోర్డు మెంబర్గా రెండు టర్ముల్ పనిచేశాను ఇప్పుడు సెంటర్ అడిషనల్ బోర్డు మెంబర్గా కూడా ఉన్నాను రేడియో నా పుట్టిల్లు అని ఆనందిస్తుంటాను సినిమా ప్రభావం రేడియో ప్రచారం అంతగా లేని రోజుల్లో కూడా నేను భావగీతాలు కచేరీలు చేస్తూ ఉన్న గాయకురాలిగా మ్యూజిక్ కంపోజర్గా దేశంలో నాకొచ్చిన పేరు ప్రతిష్టలు ద్విగణీకృతం కావడానికి ముఖ్య కారణం మద్రాసు ఆకాశవాణి అని కృతజ్ఞతతో చెప్పుకుంటున్నాను నవ్య సాహిత్యపు యవ్వన ఆ పోకడల్లోనే పంతొమ్మిది ప్రాంతానికి సంగీత నాటికలు కూడా తయారయ్యాయి ప్రథమంగా వాటిని రాసిన వారు నా మేనమామ దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు వాటిని రాయించి ప్రోత్సహించి ప్రచారం చేసింది పంతొమ్మిది స్థాపించిన ఆకాశవాణి మద్రాసు కేంద్రం వాటికి సంగీతం కూర్చి విశేషంగా ప్రచారం చేసిన ప్రధమురాలిని నేను ఇవేకాక అలనాటి పేరెక్కిన ఇతర నవకవుల గేయ నాటికలకు గేయాలకు సంగీతం కూర్చి పాడి ప్రచారం చేసిన ప్రథమురాలిని కూడా నేనే పంతొమ్మిది వందల సంవత్సరంలో అనార్కలీ నాటికతో వచ్చిన నేను ఆ ఏడే మళ్ళా కృష్ణశాస్త్రి సంగీత నాటిక ఊర్వశికి మ్యూజిక్ కంపోజర్గాను పాటల ఊర్వశిగానూ వచ్చాను మా కుటుంబం మామయ్య కుటుంబం పెళ్లివారులాగా కాకినాడు నుంచి మద్రాసుకు వచ్చాం మాతో నటుడు గాయకుడు అయిన మా అనంతం అన్నయ్య కూడా వచ్చాడు మా మామయ్య కృష్ణశాస్త్రి ఎక్కడికొచ్చినా ఆ ప్రదేశం ఒక సాహితీ సదస్సులాగా ఒక బదరికాశ్రమంలాగా మారేది ఆచంట జానకింగా జానకీరాంగది కృష్ణశాస్త్రి గారి తత్వమే కనుక ఊర్వశీ నాటిక రిహార్సల్స్ నాలుగు గోడల మధ్య స్టూడియోలో కాకుండా ఆరు బయట చెట్ల రేడియో డాబా మీద వుడ్లాండ్స్ హోటల్ గార్డెన్స్లోనూ పెట్టారు డైలాగ్స్ చెప్పే హీరోయిన్ ఊర్వశీ కొమ్మూరి పద్మావతి గారు పాటలు పద్యాలు పాడే ఊర్వశిని నేను అలాగే వచనం డైలాగ్స్ చెప్పే హీరో పురూరవుడు మావయ్య పాటలు పద్యాలు పాడే హీరో మా అన్నయ్య సినిమాలో బ్లా ప్లేబ్యాక్ సిస్టం పూర్వమే మేం మద్రాసు రేడియో స్టేషన్లో ఈ ఎక్స్పెరిమెంట్ చేసేసాం ఎలాగైతే నేను నాటకం బాగా రక్తి కట్టించాం ఈ ఊర్వశిలోని పాటలు తొలి వియోగిని నేనే తొలి ప్రేయసిని నేనే అనేటువంటిది కలువ ప్రూ బ్రతుకులో కనుమోడ్చు వెన్నెలే అనేటువంటి పాట ఊరకే చెలించు ఈరేయి వెన్నెలలు అనేటువంటి పాటలు ఆనాడు పాపులర్ సాంగ్స్ పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో కృష్ణశాస్త్రి రాసిన ఓపేరా వసంతోత్సవము మద్రాసు రేడియో స్టేషన్ నుంచి బ్రాడ్కాస్ట్ చేయడానికి కాకినాడ నుంచి పది మంది వచ్చాం డ్రామా ట్రూప్ లాగా అప్పుడు రెమ్యునిరేషన్ కూడా అలాగే ఇంత మొత్తం అని మా ఆమెకిచ్చారు మాతో మా బంధువు ప్రయాగ నరసింహ శాస్త్రి అన్నయ్య బాలాంధ్రపు రజనీకాంతరావు అన్నై కూడా వచ్చారు వసంతోత్సవం మ్యూజిక్ డైరెక్షన్ పూర్తిగా నాదే ఇందులో ప్రయాగ రజని గాడేపల్లి సుందరమ్మ బాలమ్మ ఆమె చెల్లెలు సుగంధి నా చెల్లెలు సీత నేను పాల్గొన్నాం ఇందులోని ఓహో వసంత ఓయీ వసంత పాట నేను సభల్లో పాడిన లలిత సంగీత కచేరీల్లో కూడా కోరుకుని పాడించుకునేవారు ఈ వసంతోత్సవం ఎన్నోసార్లు మద్రాసు విజయవాడ హైదరాబాద్ రేడియో స్టేషన్ల నుండి ప్రసారమైంది అరవై సంవత్సరాల క్రిందటనే సమకూర్చిన సంగీతమే అయినా ఆ పాట ఇప్పటికీ మెచ్చుకుంటున్నారంటే అతిశయోక్తి కాదు నేను మ్యూజిక్ కంపోజ్ చేసి పాడిన సంగీత నాటికలన్నింటిలోకి నాకు ప్రియమైనది పేరు తెచ్చింది పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో కృష్ణశాస్త్రిగారు రాసిన విద్యావతి ఇది మహోత్కృష్టమైన పాటలతో పద్యాలతో పల్లవించిన ఒక కళాఖండం నా మేనమామ కవిహృదయం అవగాహన చేసుకున్న నేను దానిలోని ప్రతీ పాటకీ పద్యానికి సంగీతపరంగా ప్రాణం పోయగలిగానని కాస్త గర్వపడుతుంటాను ఆ పాటలు ఇప్పుడు పాడినా బాగున్నాయంటారందరూ ఇందులోని ఆరు ఋతువుల వర్ణన పాట మంజుల వంజుల కుంజస కుంజసర కుంజరమా అనేటువంటి పాట ఈ నిధాగ వివాహమెందుకో అనేటువంటి పాట రావే ప్రావుటాల్కమా అనేటువంటి పాట తెల్లెల్లు బయలలో కొలకులో అనేటువంటి పాట ఇంటి మొగసాల వెంచేసినా కంటగనలేరు అనేటువంటి హేమంతం గురించి పాడిన పాట ప్రతి శిశిర కుసుమమ్ము ప్రతి శిథిల పత్రము అంటూ శిశిరం గురించి పాడిన పాట శ్రీఖండ శైల సానువుల అనేటువంటి పాట ఆషాఢ యోషామణి అనేటువంటి పాటలు వాటి పాట కన్నా మిన్న తేనె తేట జడియో సవ్వడియో అనేటువంటిది తరుణ జీవన ప్రాంగణ ద్వార తోరణములనొదిగి అనేటువంటిది నేడేరమ్ము వాడిన ఈ సుమమయ గోయ అనేటువంటి పాట ఆషాఢం అభిసారిక ఆత్మీశ్వరుడెవరో అనే పాట శిథిలాశ్రమమే మౌనులే మిథిలాపురికే రానులే అనేటువంటి పాట ఇవన్నీ కూడా అప్పటి పాపులర్ సాంగ్స్ ఇంకా ఎన్నో పాటలున్నాయి అన్నీ రాస్తే పేజీలు నిండిపోతాయి ఈ విద్యావతి నాటకాన్ని సార్లు స్టేజ్ మీద కూడా ప్రదర్శించాం మొదటిసారి ఆంధ్ర వీక్ సెలబ్రేషన్స్లో మా పిఆర్ కాలేజీ ఆవరణలో రెండోసారి కాకినాడ రినోయసెన్స్ క్లబ్లో మూడోసారి పంతొమ్మిది వందల కాకినాడలో ఆల్ ఇండియా రేడియో ఉమెన్స్ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు శ్రీమతి విజయలక్ష్మి పండిట్ గారి సమక్షంలో ఒకసారి తర్వాత పంతొమ్మిది వందల నలభై మూడులో సభలో అందరం ఆడవాళ్ళమే విద్యావతి ప్రదర్శించాం అప్పుడు టీ కమలాదేవి విద్యావతి నిర్మలరాజు మంత్రి కప్పవరపు సరోజిని సీత నేను నేను రాణి లక్ష్మీదేవిగా నటించాం పంతొమ్మిది ఆచండ జానకి ఉత్తర రామచరిత్రలోని లక్ష్మణ మూర్చ ఘట్టాన్ని ప్రొడ్యూస్ చేశారు అందులో లక్ష్మణుడు మూర్చిపోయినప్పుడు సీతాదేవి దుఃఖాన్ని వ్యక్తంచేసి కరుణరసప్రధానమైన పద్యాలని నేను అప్పటికప్పుడు ట్యూన్ చేసి పూరీ కళ్యాణి నాదనామక్రియ యవాన్ కళ్యాణ కళ్యాణి పున్నాగవరాళి రాగాలలో రాగమాలికగా చదివాను ఆ రోజుల్లో స్టేషన్ డైరెక్టర్గా ఉన్న ఎస్ గోపాలన్ నా పద్యాలు విని మెచ్చుకుని నెలకు నూట రూపాయల జీతం మీద నన్ను మ్యూజిక్ కంపోజర్గా నియమించారు ఇంటర్మీడియట్ పూర్తి చేసి బిఏకు వచ్చిన నేను కాకినాడలో చదువు మానుకుని వచ్చి మధ్యా మద్రాసులో ఉద్యోగం చేయడానికి ముందు కొంచెం తటపటాయించాను నాన్నగారు మామయ్య కూడా ఇష్టపడలేదు జానకీరామ్ గారు మాత్రం నాకు నచ్చ చెప్పి మావాళ్లను ఒప్పించారు రాయపేట గౌడీ మఠానికి ఎదురుగా ఇల్లు కూడా ఆధ్యక ఏర్పాటు చేశారు నా మేనత్తును నాకు తోడుగా ఉంచారు నేని ఈ ఉద్యోగం ఒప్పుకోవడానికి మనో కారణం కూడా ఉంది ఏంటంటే ఆంధ్ర యూనివర్సిటీలో మ్యూజిక్ గ్రూప్ నాతోటే ప్రారంభమైంది ఎస్ఎస్ఎల్సి ఇంటర్మీడియట్తో ఇంటర్మీడియట్ని మ్యూజిక్తో పాస్ అయ్యాను మీ బిఏలో మ్యూజిక్ గ్రూప్ ఎవరన్నారు మా కాలేజీ వారు ఎందుకంటే స్టూడెంట్స్ రావటం లేదని అందుకని వేసంగి సెలవుల్లో వచ్చిన నేను ఆ ఏడు చదువు మానుకుని రేడియో ఉద్యోగం ఒప్పుకున్నాను నాది పార్ట్ టైం ఉద్యోగం రెండు గంటల నుండి ఐదు గంటల వరకే అప్పటి రోజుల్లో నాకు రేడియో వారిచిన జీతం జీవితం చాలా గొప్ప ఆర్టిస్టు ఉద్యోగాలకు యాభై రూపాయలే ఇచ్చేవారు దాదాపు ఒక సంవత్సరం పనిచేసి నాన్నగారు మామయ్యల ఒత్తిడి వల్ల అంత మంచి ఉద్యోగం మానుకుని కాకినాడకు వెళ్ళిపోవలసి వచ్చింది అలాగ వెళ్ళకపోతే నేను ఈ పాటికి ఏ స్టేషన్ డైరెక్టర్గానూ రిటైర్ అయి ఉండేదాన్ని పంతొమ్మిది వందల రాసిన గుహుడు నాటిక ప్రసారమైంది యథాప్రకారం సంగీతం కూర్చాను దీనిలో గుహుడుగా అప్పటి రేడియో ప్రొడ్యూసర్స్లో ఒకరైన అయ్యగారి వీరభద్రరావు గారు నిర్వహించారు పంతొమ్మిది వందల శ్రీకృష్ణుడు సంగీత రూపకం ప్రసారమైంది ఇందులోని పాటలన్నీ చాలా పాపులర్ అయ్యాయి ఈ వింత లీలాటి వీరేయి చూసనే అనే పాట వేయబోయిన విలుపు తీయమంటూ పిలుపు రాధకెందుకో నవ్వుకొలుపు అనే పాట జో జో చిన్ని కృష్ణ జో జో ముద్దు కృష్ణ అనే పాట జై జయ కృష్ణ జై జయ కృష్ణ మొదలైన పాటలు ఎన్నో ఇందులో ఉన్నాయి పంతొమ్మిది వందల నలభై మూడులోనే సంగీత నాటిక గోదావరి ప్రసారమైంది ఆలస్యంగా పాటలు రాసివ్వడానికి పేరెక్కిన మామయ్య ఒక్కొక్కప్పుడు వేడివేరి పెసరట్ల లాగా అప్పటికప్పుడు రాసివ్వడం వల్ల అలాగే అప్పటికప్పుడు ట్యూన్స్ పెట్టి లైవ్ ప్రోగ్రాములు పాడిన నాకు కొన్ని జ్ఞాపకం లేక మరొక ట్యూన్స్ వస్తూ ఉండేవి ఇందులోని ఉరకలు వేసే పరుగులు తీసి చెంగు చెంగున పొంగుతు వచ్చే గోదావరి అనే పాట సంధ్యలో మందలోలానిలమ్ము చలువగా పిలవగా అనే పాట మాత్రమే రెండే జ్ఞాపకం ఉన్నాయి పంతొమ్మిది వందల నలభై రాసిన గాజుల బేహారి బ్రాడ్కాస్ట్ అయింది సంగీతం నేను కూర్చాను ఇందులోని ముఖ్యమైన పాటలు పెళ్ళు మన్నవి బాజాలు అనేటువంటిది గాజులోయ్ కొస కొనరారే మీ మంచి గాజులోయ్ అనేటువంటివి ఈనాటి బాగా పాపులర్ అయ్యాయి తర్వాత ఈ నాటికను మా కాలేజీలోను ఆంధ్ర మహిళా సభలోను మరెన్నో చోట్ల స్టేజ్ మీద చేయించాను పంతొమ్మిది వందల నా మ్యూజిక్ డైరెక్షన్లో కార్తీకీ సంగీత రూపకం ప్రసారమైంది ఇందులో నేను పాడిన ముఖ్యమైన పాటల్లో మోయింపకోయి మురళి అనే పాట ఎడబాసిపోకోయి ఈ దాసి నీరేయి అనే పాట మరుజన్మ మెత్తెదను మాధవుడనై నేను అనే పాట మురళీ మధు మురళి అనేటువంటి పాట చాలా ముఖ్యమైన వీటిలో ఆ తర్వాత రేడియోలో ఎన్నో సంగీత నాటికలకు మ్యూజిక్ డైరెక్షన్ చేయడమే కాక వాటిలో పాల్గొన్నాను కూడా నవరసాలు శీర్షికలో తమ్మండగురు కవులను తొమ్మిది రసాల మీద పాటలు రాయమన్నారు మామయ్యకేమో శృంగార రసం ఇచ్చారు దానికి మామయ్య ఒక అద్వితీయమైన పాట రాశాడు దానికి అనుగుణ్యమైన ట్యూన్ను నేను పెట్టగలిగాను దాన్ని అద్భుతంగా పాడారు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఆ పాట ఏటి కవతల వాని ఇల్లు ఏటి కివతల ఈమె ఇల్లు అనేటువంటిది ఈ పాటలో శృంగారభూ ఇష్టమైన కథని ఈమిడ్చాడు కృష్ణశాస్త్రి నా జీవితంలో మరచిపోలేని సంఘటనలో ఇదొకటి నేను మ్యూజిక్ కంపోజర్గా రేడియోలో ఉద్యోగం చేసే రోజుల్లో ప్రముఖ కవుల నాటకాలన్నింటికో సంగీతం కూర్చాను అందులో ఒకటి విశ్వనాథ సత్యనారాయణ గారి శివపరమైన నాటిక అందులో మర్ల సూర్యనారాయణరావు గారు పారుపల్లి సత్యనారాయణ గారు పాల్గొన్నారు మనకు లేనే లేదు మడగించుకొను శివద్రోహమేలా అనేటువంటి పాట ముఖారి రాగంలో ట్యూన్ చేసి పారుపల్లి వారి చేత పాడించాను తరువాత తల్లావజ్జుల శివశంకర గారు మల్లవరపు విశ్వేశ్వరరావు గారు మొదలైన వారి పాటలకు కూడా సంగీతం కూర్చి పాడాను కృష్ణశాస్త్రి మల్లవరపువారు రాసిన పాటలు ట్యూన్స్ పెట్టడానికి అనువుగా ఉండేవి విశ్వనాథవారి పాటలు కొన్ని మధ్య మధ్య వ్యాసఘట్టాల్లాగా సమాసభూయిష్టంగా సంగీతానికి కొరుకుడుబడకుండా ఉండేవి వాటికి సంగీతం కూర్చడం పెద్ద ఫీట్ అన్మాట కోడల సమాసం మధ్య విరగ్గొట్టకుండా నీ ట్యూన్కి అనుగుణంగా ఏదైనా అక్షరం పొడిగించాలన్నా పొట్టి చేయాలన్నా చేసుకో పర్వాలేదు నీకు లైసెన్స్ ఇచ్చేశాను అన్నారు మా పెద్ద మామయ్య విశ్వనాథవారు కాని అంతటి మహాకవి రచనలతో చెలగాటమాడలేనుకదా ఎలాగైతేనే సాధించాను ఆయన పాటలకి మంచి వరుసలే కుదిరాయి ఆయన మెప్పు ఆశీస్సు పొందగలిగాను ఆల్ ఇండియా రేడియో ప్రసారాల్లో భావగీతాలనుబడే లలిత సంగీతాన్ని ప్రవేశపెట్టిన ప్రధమురాలి నేను మావయ్య కృష్ణశాస్త్రి భావగీతాలతో పాటు ఇతర ప్రముఖ నవకవుల గీతాలు కూడా సంగీతం కూర్చిపాడేదాన్ని రేడియోలో పాడడం మొదలుపెట్టాక నా పాటలు నా చెల్లెలు సీతకు నేర్పి నాతో కూడా కలిపి పాడించాను అప్పట్లోనే కేస్కర్ గారు రేడియోలో హార్మోనియం బేస్ చేశారు నా కుడిచే విరిగినట్లయింది నా ఐదవ ఏట్నుంచి హార్మోనియం సీ కేస్కర్ గారు రేడియోలో హార్మోనియం బ్యాన్ చేశారు నా కుడిచేయి విరిగినట్లయింది నా ఐదవ ఏటునుంచి హార్మోనియం వాయించుకుంటూనే పాడడం నాకు అలవాటు హార్మోనియం అనేది నా ఇన్స్పిరేషన్ హార్మోనియం బదులు ఆ రోజుల్లో సీతని కలుపుకున్నాను అతి తొందరలోనే మళ్ళా హార్మోనియం వచ్చేసిందనుకోండి నేను కుడిచేయి ఎడమచేయి కూడా ఉపయోగించుకున్నాను సీత నాతో కూడా రేడియోలో పాడినా నా పేరులోనే ఒకే కాంట్రాక్ట్ ఇచ్చేవారు అప్పుడు లలిత సంగీతం ప్రోగ్రాము గంటనరసేపు రెండు బిట్స్గా ప్రసారం చేసేవారు నా భావగీతాల ట్యూన్సు దృఢమైన శాస్త్రీయ సంగీతపు పునాదులపైన నిర్మాణమైనవి ఆ రోజుల్లోనూ జయదేవుని అష్టపదులు కూడా ట్యూన్స్ పెట్టి ఈ లలిత సంగీతపు ప్రోగ్రామ్ లో గంటనరా పాడాను జానపద గేయాన్ని సభల్లోనే కాక రేడియోలో కూడా ప్రవేశపెట్టిన గౌరవం నాకే దక్కింది పంతొమ్మిది వందల నలభైలో లలిత సంగీతం ప్రోగ్రాంలో ఆఖరిన ఒక జానపద గేయం గోలకొండయ్ గోలగాకు పుల్లా అనేటువంటి పాటను పాడాను ఆ పాట బాగుందని ఇంకా అటువంటి పాటలు వినిపించమని కోకొల్లలుగా ఉత్తరాలు వచ్చాయి శ్రోతల నుంచి నెమ్మదిగా జానపదాలకి ప్రాముఖ్యం పెరిగింది లలిత సంగీతంలాగానే ఒక గంటం పావు జానపద సంగీత ప్రోగ్రాంలు కూడా ఆరంభమయ్యాయి అలాగా నేను వేసిన పునాది వృధా కాలేదు రేడియోలో జానపద సంగీతానికి స్థానము గౌరవము లభించాయి పంతొమ్మిది రేడియోలో జానపద సంగీత విభాగం కూడా ఏర్పడింది నాశయం నెరవేరింది పంతొమ్మిది వందల అరవై రెండులో గో గారు బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్గా వచ్చారు జానపద సంగీత విభాగం ఏర్పాటు చేస్తున్నామని నన్ను ప్రొడ్యూసర్గా ఉండమని అడిగారు జీతం ఎంత ఇస్తారని అడిగాను మూడు వందల యాభై రూపాయలని చెప్పారు ఒక గంటసేపు పాట కచేరీ చేసినా నాకు నూట పదహారు ఇస్తారే ఉదయం నుంచి అంటే ఉదయం పదింటినుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పనిచేస్తే అంత తక్కువ జీతం ఇస్తారా నేను చేయను పైగా నాకొకరి చేతికింద పనిచేసే స్వభావం కాదు అన్నాను అయితే ఎవరినైనా సజెస్ట్ చేయగలరా అన్నారు నా చెల్లెలు సీతకివ్వండి అన్నాను నేను రేడియోలో ఉద్యోగం చేసిన రోజుల్లో కొన్ని స్పెషల్ ప్రోగ్రాంలు కొన్ని నూతన ప్రక్రియలు జరిగాయి క్షేత్రయ్య సంగీత రూపకాన్ని ప్రసారం చేశాం రంగనాయకమ్మ మర్ల సూర్యనారాయణ నేను పాల్గొన్నాం అందులో నేను నవరోజు రాగంలో పాడిన ఏలా వచ్చితివే సామి నెడవాసి అనేటువంటి పదానికి మంచి మెప్పు వచ్చింది నభాపి కావ్యం నవమిత్య నవమిథ్యవాద్యం అని ఎక్స్పెరిమెంట్స్ ఇన్ మ్యూజిక్ ప్రోగ్రామ్స్ ఆరంభించాం దానికోసం హరీంద్రనాథ్ చటోపాధ్యాయ గారు తుకారాం నాటకాన్ని ఇంగ్లీష్లో వ్రాశారు పాటలు మాత్రం మరాఠీలోనే ఉన్నాయి ఒరిజినల్ అభంగ్సే హరీన్ గారు తుకారంగాను నేను ఆయన భార్యగాను పాత్రను నిర్వహించి పాడాం ఇలాగే మరొక ఎక్స్పెరిమెంటల్ మ్యూజిక్ ప్రోగ్రాంలో అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టర్గా ఉన్న వ్యాజి గారితో కలిసి ఒక ఫీచర్లో కొన్ని పంజాబీ పాటలు సోలోస్ గాను ఒక జ్యూయెట్ వ్యాజి గారితో పాడాను ఇంకొక ఎక్స్పెరిమెంటల్ ప్రోగ్రాం గెడుగు సీతారామరావు గారు సేకరించిన సవర పాటలు ఈ పాటలు సవర భాషలో ఒకసారి అదే ట్యూన్లో తెలుగు భాషలో ఒకసారి సోలోస్ కొన్ని జూయట్స్ కొన్ని నేను అవసరాల గిరిగారు అంటే అప్పటికింకా నా భర్త కాలేదు ఆయనే నా భర్త ఆయనతో కలిసి పాడాను మరొక ఘనకార్యం మద్రాసు రేడియో వారు చేపెట్టారు సాటిలేని మేటి కూచిపూడి నృత్య కో విధులు వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి గారు మద్రాసు రావడం తటస్థించింది వారి కూచిపూడి నృత్య నాటికల పాటలను సిరీస్గా రేడియోలో ప్రసారం చేశారు నా మ్యూజిక్ డైరెక్షన్లో మధ్య మధ్య జతులు శాస్త్రిగారు చెప్పారు కూచిపూడి నృత్యానికి అంతగా ప్రాముఖ్యం లేని ఆ రోజుల్లో ఆచంట జానకీరాగారి ప్రొడక్షన్లో ఈ ఎక్స్పెరిమెంట్ చేయగలిగాం దీనిలో ప్రముఖ పాత్ర వహించిన టీజీ కమలాదేవి వింజమూరి సీతాదేవి మరియు వింజమూరి అనసూయాదేవి ఆచంట జానకీరాగారు మా ముగ్గురిని డాన్స్ భంగింలో నిలబెట్టించి ఒక ఫోటో తీయించారు సరదాకి అని చెప్పారు తర్వాత ఆ ఫోటో జానకీరాంగారు పబ్లిష్ చేసి రేడియో మాసపత్రిక వాణికి ముఖచిత్రంగా వేయించారు ఫోటో తీసినవారు వామన్ బ్రదర్స్ తర్వాత రేడియో వారందరం కలిసి జానకీరాంగారి ఆధ్వర్యంలో వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రిగారిని మ్యూజియం థియేటర్లో సన్మానించి గండపెండేరం వేశాం అలాగే అలనాటి ప్రసిద్ధ కూచిపూడి నర్తకి పెండ్యాల సత్యమను కూడా మా ప్రోత్సాహంతో పిఠాపురం నుంచి రప్పించారు రేడియో వారు అప్పటికే ఆమె వయో వృద్ధురాలు పైగా స్ట్రోక్ వచ్చి ఆమె దగ్గర నుంచి ఎక్కువేమీ రాబట్టడం కుదరలేదు ఆ రోజుల్లో మద్రాసు రేడియోలో జరిగిన కొన్ని వింత సంఘటనలు జ్ఞాపకం వస్తున్నాయి అప్పట్లో తినుబండారాలు పెట్రోలు అన్నీ అతి చౌక కదా అందువల్ల ఆర్టిస్టులకి వారికి తోడుగా వచ్చిన వారికి కూడా రేడియో క్యాంటీన్లో కాఫీ ఫలహారాలు ఉచితం పగలు రిహార్సల్సు రికార్డింగు ఆలస్యమైతే భోజనాలు కూడా ఏర్పాటు చేసేవారు రాత్రి లేటైతే కార్లలో దిగబెట్టించేవారు కాస్త బాగా పాడగలిగిన ఆర్టిస్టులను తరచూ పిలుస్తుండేవారు అలాగ వచ్చే ఒకనొక లేడీ ఆర్టిస్టు ఎప్పుడు రేటివ్ ప్రోగ్రాంకొచ్చినా తన ఐదారుగురు పిల్లల్ని వెంట పెట్టుకుని తల్లికోడిలాగా తరలివచ్చేది రావడం ఏంటి తన గుంపుతో తిన్నగా క్యాంటీన్లో జరబడి ఫలహారం కానిచ్చేది ఒక్కొక్కప్పుడు రెండు మూడు సార్లు కూడా తినేవారు ఇంకా రిహార్సల్స్ మొదలు పెట్టడం తడు ఆమె పిల్లల్లో ఎవరో ఒకరు అమ్మ వంటూ వచ్చి చిటికిన వేలు చూపించేవారు దాంతో ఆమె గురువుగారు వెళ్ళిరానా అని సవినయంగా అడుగుతూ అరడజనసార్లు బయటకు వెళ్లేది ఒకప్పుడు తన కోసం కూడా రిహార్సల్స్ డిస్టర్బ్ అయ్యాయి ఆఖరికి ఒకరోజు మా కృష్ణశాస్త్రి ఉండబట్టలేక తలే నువ్వు క్యాంటీన్లో ఎగుమతులు తగ్గిస్తే గానీ ఈ దిగుమతులు తగ్గవు చివరికి నీ రిహార్సల్స్ రికార్డింగ్ బాత్రూంలో పెట్టవలసి ఉంటుంది అన్నారు అప్పటి రోజుల్లో మద్రాసు రేడియో స్టేషన్లో మైక్స్ చాలా తక్కువగా ఉండేవి అన్ని లైవ్ ప్రోగ్రాంలే ఆర్టిస్టులు ఒకే మైక్ చుట్టూ కూర్చుని వాళ్ల పోర్షన్ వచ్చినప్పుడు ముందుకు జరిగేవారు అడ్జస్ట్ చేసుకుని పాడేవారు ఆ రోజు కృష్ణశాస్త్రి రాసిన సంగీత రూపకం శర్మిష్ఠా లైవ్ ప్రోగ్రాం ప్రసారమవుతుంది అందులో ఇరవై మంది పైగా ఆర్టిస్టులో ఉన్న వాద్య బృందంతో కలిపి హీరో ఏయాతి సంగీత భూషణం మర్ల సూర్యనారాయణ గారు మరొక పాత్ర వహించారు మర్లగారికి చాలా సిగ్గు మొహ ఆటం దూరంగా గోడ ప్రక్కన ఒక మూలుగా కూర్చున్నారు బళ్ళారి లలిత ఆమె చెల్లెలు సీత నేను మరికొందరు ఆర్టిస్టులు మైక్ చుట్టూ కూర్చున్నాం గిరిగారి పాట సోలో జరుగుతుంది ఏల ఇంత జాలి వీడి కోలు నేడు నిలువ జాల ఆలసించి చేరనా నీహార దూర తీర వేల అనేటువంటి పాట గిరిగారి గాత్రం నుంచి వస్తుంది గిరిగారి గాత్రం చాలా బాగుండేది ఆయన్ని ఆంధ్ర సైగల్ అనేవాళ్ళు మామయ్య కవిత్వానికి గిరిగారి పాటకి ముగ్ధులైన మర్లగారు కళ్ళు మూసుకుని అందులో లీనమైపోయి తర్వాత తను పాడాలని మర్చిపోయారు అది చూసిన ప్రొడ్యూసర్ జానకి రాంగ్ గారు చెట్టుకున వెళ్ళి మరలగారిని చేయి పట్టుకుని లాక్కొచ్చి మరలా పాడు అని సైలెంట్గా గద్దించారు మేమంతా ఏం జరుగుతుందో తెలియగా నోరేళ్ల చూస్తున్నాం మైక్ చుట్టూ మేము ఉండడం వల్ల కంగారులో ఎక్కడ కూర్చోవాలో తెలియక మరలగారు జాగ్రత్త అండి జంట విడిచి తిరగకండి ఏ గ్రహచారమో ఏ గ్రహచారమో మన్మధుడు ఆగ్రహించి పడేనండి అంటూ మైక్ చుట్టూ తిరుగుతూ పాడడం మొదలుపెట్టారు జానకి రాంగారికి పట్టలేనంత కోపం వచ్చింది మర్ల భుజాలు పట్టుకుని మైక్ ముందు కుదేశారు ఆకుదేయడంలో మర్ల ఆకుదేయడంలో మర్లగారు సరిగ్గా బళ్ళారి లలిత ఒళ్ళు పడ్డారు ఓ మూల టైం అయిపోతుంది ఏం చేయలేక బళ్ళారి లలిత తప్పనిసరిగా అలాగే కూర్చొనిచ్చింది జానకి రాంగారు అక్కడే కాపలా ఉండడం వల్ల భయపడుతూ అలాగే కూర్చొని వణుకుతూ పాడేశారు మర్లగారు అయితే ఆ వణుకు ఆ పాటకు భావానికి సరిగ్గా నప్పింది ఆ సంఘటన ఆయనకు జ్ఞాపకం ఉందనుకుంటాను నేను ఉద్యోగం చేసే రోజుల్లో స్టేషన్ డైరెక్టర్ మొదలు స్టార్ ఆర్టిస్టుల వరకు అందరూ అన్ని ప్రోగ్రాములలో పాల్గొనేవారు అవసరమైతే ఆ రోజు రేడియోలో వినాయక చవితి నాటకం లైవ్ ప్రోగ్రాం రేడియో భానుమతి సెలవు పెట్టింది పార్వతి పోర్షన్ నన్ను చదవమన్నారు డైలాగ్స్ కొన్ని అయినా రిహార్సల్స్కి టైం లేదు నాకా రోజుల్లో ప్రోస్ చదవడం అంటే సిగ్గు భయం కూడాను శివుడు మా మామయ్య మామగారు గాడేపల్లి సూర్యనారాయణ శర్మగారు మాకు తాత వర్ష ప్రయాగ నరసింహ శాస్త్రి అన్నయ్య వినాయకుడు వీళ్ళిద్దరూ స్టాఫ్ ఆర్టిస్ట్స్ నాటకం ఆరంభంలో నేను శివుణ్ణి నాథా అనడం బదులు తాత అన్నాను జానకీరాంగారు తలమొత్తుకున్నారు పోనీ సర్దుకుని తర్వాత డైలాగ్స్ బాగా చెబుదామనుకుంటే వినాయకుడు శాస్త్రి ప్రయోగ నరసింహ శాస్త్రి అన్నయ్య ప్రత్యక్ష పురాణంలాగా మైక్ ముందు పడుకొని కాళ్ళు చేతులు కొట్టుకుంటూ చంటి పిల్లాళ్ళలాగా ముద్దు మాటలతో డైలాగ్స్ చెప్పారు ఎంత ఆపుకోవాలన్నా నావాగింది కాదు తర్వాత మాటలు కూడా సరిగ్గా చెప్పలేకపోయాను అయి అప్పుడు అది నాటకం రసాభాసమై ఊరుకుంది ఇంకోసారి ఏమైందంటే ఆ రోజు స్త్రీల ప్రోగ్రాంలో ఎవరిదే టాక్ అయ్యాక నన్ను ఒక పాట పాడమన్నారు స్టూడియోలో హార్మోనియం పెట్టుకుని మాట్లాడే ఆమే ప్రక్కనే కూర్చున్నాను ఒక మైక్ ఉండడం వల్ల ఊరగాయ పెట్టు విధానం టాక్ ఆరంభమైంది పుల్లటి మామిడికాయలను పన్నెండు తీసుకోండి అంటూ ఆమె రొట్టెలు వేస్తూ ఉమ్ముతుంపర్లు చిమ్ముతూ నోరూరుతున్నట్లు చప్పుళ్ళు చేస్తూ ప్రసంగం పూర్తి చేసింది మైక్ ముందు తివాసి అంతా ఆమె ఉమ్ముతుంపర్లతో నిండిపోయింది తక్షణం నేను పాడాలి నా హార్మోనియంని తివాసీ మీదకు తోసి నేను మడికట్టుకున్నట్టు ఓ పక్కకు ఒదిగి టాక్ సేపు బలవంతాన నవ్వాపుకుని సైలెంట్గా లోపల నవ్వినందుకు గొంతు పట్టేసి ఏడుస్తున్నట్టు పాడి బ్రతుకు జీవుడా అని బయటపడ్డాను ఇది నేను ఉద్యోగం చేసే రోజుల్లో జరిగిన విశేషమే ఆనాటి రేడియో ఆర్కెస్ట్రా మరి పెద్దది కాకపోయినా కొమ్ములు తిరిగిన విద్వాంసులు ఉండేవారు గోటు వాద్యం అయ్యర్ గారు శర్మ బ్రదర్స్ సీతారామయ్య గారు వెంకట్రామశాస్త్రి గారు ప్రబల సత్యనారాయణ గారు రాజుగారు హ్యాండిల్ మాన్యువల్ అండ్ వైద్యనాథన్ పియానో వాయించడంలో దిట్ట వీరు మృదంగం తబలాలు ఎవరెవరు వాయించేవారు జ్ఞాపకం రావడం లేదు ఇటువంటి ప్రభుత్తులు ఉండేవారు కేస్కార్ గారు రేడియోలో హార్మోనియం నిషేధించిన రోజులవి అప్పుడు నా చెల్లెలు సీతను కూడా నాతో కలిపి పాడించేదాన్ని శ్రీశ్రీ గారి మహాప్రస్థానంలోని విప్లవ మరో ప్రపంచం పిలిచింది ఆనాటి నా పాపులర్ పాటల్లో ఒకటి హిజ్ మాస్టర్స్ కంపెనీ వారికి నేను గ్రామ్ఫోన్ రికార్డులో పాడాను ఆ రోజు రేడియోలో మా లలిత సంగీత ప్రోగ్రాం జరుగుతుంది ఒకటిన్నర గంటల ప్రోగ్రాం సాయంత్రం రాత్రి రెండు బిట్స్గా పాడాలి మొదటిది ముగించా రెండో బిట్లో మరో ప్రపంచం తప్పక పాడమని అప్పటి స్టేషన్ డైరెక్టర్ ఎన్ఎస్ మూర్తిగారు కబుర్ చేశారు వయోలిన్ శర్మగారికి ఒంట్లో బాగలేకపోవడం వల్ల రెండో భాగానికి వాయించలేనని వెళ్ళిపోయారు ఆయన బదులు వయోలిన్ విద్వాంసులు సేతురామయ్య గారు వచ్చారు ఆయన గొప్ప విద్వాంసులు మిలటరీ మార్చింగ్ సాంగ్ రాగం వాయించవలసి వలసిన ఆర్కెస్ట్రాని ఆయన స్వచ్ఛమైన కర్ణాటక భాషలో దశ దశవిధ గమక భూయిష్టంగా వాయించడం పెట్టారు పెద్దలు ఆయన్ని ఆపడం భావ్యం కాదు ఏం చేయం సోలోలాగా వాయించుకుపోతున్నారు ఈ గ్యాప్ ఎందుకో తెలియక ఎన్ ఎస్ఎన్మూర్తిగారు జానకీరామ్ గారు మొదలైన వారంతా పోగయ్యారు మా అదృష్టం కొద్దీ అదే ఆఖరు పాట అవడం వల్ల పాట పూర్తి చేయకుండా సేతురామయ్య గారి వాద్యంతో ముగించాం ఎంతమంది కళాకారుల నిలయం ఈ ఆకాశవాణి ఎంతో మంది ఆర్టిస్టుల ప్రతిభను బయటకు తీసుకువచ్చింది ఈ ఆకాశవాణి కేంద్రం ఎందరినో ప్రోత్సహించి వారి వారి శక్తులను పెంపొందింపచేసింది పుస్తకాలలో ఉండిపోయిన కవుల రచనలు రేడియో ద్వారా సంగీతం పెనవేసుకుని బయటికి వచ్చాయి ఈ అభయ జరిగిన కృషి అపారం కళలకు జరిగిన ప్రచారం అభముఖం కళాకారులందరూ మద్రాసు ఆకాశవాణికి కొద్దో గొప్పో రుణపడి ఉన్నారు నేనింతకంటే పెద్దవ్యాసం రాసి పేజీలు నింపితే మద్రాసు రేడియో గోల్డెన్ జూబ్లీ సావనీర్ కమిటీ వారు ప్రసరించకపోవచ్చు బ్రతికి బాగుంటే ఇంకా విశేషాలు ప్లాటినం జూబ్లీకి రాస్తాను